ప్రభు నా ఉండో అందరికి నమస్కారాలమ్మ నేను లాస్ట్ టైము వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్ని ఒక్కసారి మనం తిరిగి స్మరించుకునే దానికి ప్రయత్నం చేస్తాం గుర్తుందా మనం దేని గురించి మాట్లాడుకున్నామని చెప్తారా దేవుని దేవుని దయలో మనం పెరగడం అంటే అర్థం ఏంటి వర్దిల్లడం అంటే అర్థం ఏంటి అన్న విషయాల గురించి మనం చర్చించుకున్నాం ఒకసారి మనం నేను ఈ రోజు మాట్లాడబోయే అంశానికి వెళ్ళబోయే ముందు ఇంకొక్కసారి లూకా సువాత రెండవ అధ్యాయము యాభై రెండు వచనాన్ని మనం మాట్లాడుకున్నాం ఒకే ఒక వచనం అది దాన్ని యాభై రెండుకు ముందు రెండు రెండవ అధ్యాయము నలభై వచనం నుంచి యాభై వరకు ఏముందో ఒక్కసారి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఒక్కసారి చూస్తే దాన్ని ఒక్కసారి ఫాస్ట్ గా చదవడానికి ప్రయత్నిస్తే మా బాల్య జ్ఞానంతో నిలచి ఎగిగి బలం పొందింది ఏ విధమైన ఆయనే మీద నిండెను ఫస్సా మండకపుడో ఆయన తబిదనులో ఏడడ యెర్షలేయనొ రుదించిన వారు ఆయన పన్నెండుందల వాడ అయినప్పుడు ఆ పండునా నాచేయినకై వాడొచెప్నానా యెర్షలేయనొ వెళ్ళేది ఆ దినము తీరిన తరకాతా వారు తిరిగి వెళ్ళేచుండగా బాలుడైన యేసు యెర్షలేయనొ ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎగ్జాక్కు ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయామను సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయన ఆయనను ఎక్కువ ఆయన తన పడిన ఆయనను ఎదుగుచూ వేషింది మూడు దిన తర్వాత ఆయన దేవాలయంలో భోజన మధ్య కూర్చుంది వారి మాటలను ఆలోచిస్తూ వారిని రక్షణ ఉండగా ప్రశ్న కలుచు ఉండగా చూసి ఆయన బాధలు వినియన వారందరూ ఆయన ఆయన ప్రజ్ఞంది ఆయన తల్లిదండ్రులు ఆయన తల్లి కుమారుడ మమ్మను ఎందుకు ఇలా ఇదిగో మీ తండ్రి నేను దుఃఖపడచు నేను ఎదుర్చుంటుమని చెప్పగా ఆయన లేదా నన్ను ఎదురుచుని నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఎగర అది ఆ చివరి వచనాన్ని గురించి మనం లాస్ట్ టైం మనం కూర్చొని మనం మాట్లాడుకున్నాం ఆ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు ప్రభు అయిన క్రీస్తుకి సంబంధించి మన బైబిల్లో చూస్తే పన్నెండు సంవత్సరాల వరకు ఎలా పెరిగాడు అన్న అంశానికి సంబంధించి మనకు పెద్దగా కనిపించదు పన్నెండు సంవత్సరాలప్పుడు ఆ దేవాలయంలో జరిగిన ఆ సంఘటన మాత్రమే మనకు చాలా గట్టిగా బయట కనిపిస్తుంది ఆయన దేవుని రూపానికి చాలా దగ్గరగా ఉన్నాడు అన్న ఒక అంశాన్ని మనం చూపించడానికి ఆ ఒక ఆ ఒక అంశం మనకు మనకు చెప్పడానికి మన ప్రయత్నం చేసింది ఒకటి దాని తర్వాత ముప్పై సంవత్సరాలకి తిరిగి మనకు బైబిల్లో మనకు కనిపిస్తాడు ముప్పై మైనస్ పన్నెండు ఎన్ని సంవత్సరాలు అంటున్నాం దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎంతో మహోన్నతమైనటువంటి స్థానం ఇన్ని వందల వేల సంవత్సరాలు మన హృదయాల్లో ఉండడానికి ముందు తరాలలోనూ దేవుడిగా దేవుని కుమారుడిగా కీ కీర్తించబడడానికి అవసరమైనటువంటి కసరత్తు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యన జరిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటాం బైబిల్లో ఎక్కడ పన్నెండు నుంచి ముప్పై ఏం చేశాడు అని మనకెక్కడ ఎక్కడ రాయల ఆ ఒక్క వచనము ద్వారానే మనకు అర్థం ఉంది ఆయన దేవుడిలో దేవుని కృపలో వర్దిల్లాడు వర్దిల్లే ఒక ప్రక్రియలో ఆయన కూడా ఎదిగాడు అన్న ఒక విషయాన్ని మనం పద్దెనిమిది సంవత్సరాలకి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది దానికి మించి ఎక్కడైనా వేరే వేరే చాప్టర్స్ లో మనకు వేరే అధ్యాయంలో ఎక్కడైనా మనకు దొరుకుతుందా సువార్తలు అంటే నాకు తెలియదు నాకు తెలియక ప్రాబబ్లీ ఎక్కడా కూడా క్రీస్తు జీవితానికి సంబంధించిన ఈ పద్దెనిమిది సంవత్సరాలు మనం అర్థం చేసుకోవాల్సిందే గాని మనకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ కనిపించదు మనకు చూసిన వాళ్ళు విన్నవాళ్ళు గ్రహించిన వాళ్ళు మనకు ఎక్కడా కనిపించరు నేను ఈ విషయాన్ని నేను మీ ముందు ఎందుకు పెట్టాలనుకుంటున్నాను అని అంటే చాలా ముఖ్యంగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఆయన మనిషి రూపంలో మన మధ్య ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది కానీ మనిషిగా అందరిలాగానే కష్టపడడం మనిషిగా అందరిలాగానే తల్లిదండ్రులతో ఉండడం కుటుంబంలో ఉంటూ తల్లిదండ్రులు చేస్తున్న పనిని తనువు చేయడం తల్లిదండ్రులకు సహాయపడ్డాం తను ఉంటున్నటువంటి ఆ చిన్న గ్రామంలో మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేస్తు ఉండకపోయినట్లయితే వేరే ఉండున్నట్లయితే తప్పనిసరిగా మనకు అది చాలా ముఖ్యమైన అంశంగా మనకు బైబిల్లో రాసిండేవాళ్ళు అలా కాదు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఆయన దేవుని కుమారుడుగా కీర్తింపబడడానికి అవసరమైన కసరత్ని చేశాడు అన్న విషయం మనం నమ్మాల్సి వస్తుంది ఇక్కడ చాలా ముఖ్యమైన పద్దెనిమిది సంవత్సరాలు చాలా ముఖ్యమైనటువంటి ఈ పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించిన విషయాల్ని మనకు ఎందుకు బైబిల్లో లేదు అనే ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు కానీ దీన్ని ఈ సందర్భాన్ని మిగతా వాళ్ళ జీవితాలకు సంబంధించిన సందర్భాలు మనకు బైబిల్లో ఇక్కడిచ్చున్నారు వాటిని మనం చూసుకుంటూ ప్రభువైన ఏసుక్రీస్తు ఎలా పెరిగాడు ఎటువంటి కసరత్తు చేశాడు నాలుగు అంశాలలో మనం ముందు మాట్లాడుకున్నాం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు దేవునిలోనూ ఎదిగాడు మనుషుల మధ్య ఉంటూ సామాజికంగానూ ఎదిగాడు శారీరకంగాను ఎదిగాడు చాలా ముఖ్యంగా దయలో ఎదిగాడు అని అంటున్నాం దీనికి సంబంధించి మనం ఒక్కసారి మనం అర్థం చేసుకునేదానికి మత్యసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అదే దాని నుంచి మనం ఏసుక్రీస్తు ఆయన పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏమి చేసి అవకాశం ఉంది ఎలా పెరిగి అవకాశం ఉంది అనే ఒక విషయాన్ని మనం బోధి మనం బోధపరచుకుంటే నేను అనుకుంటాను మన జీవితాలకు మన ప్రవర్తనకు ప్రభు రాజ్యాన్ని నిర్మించడంలో మనం ఏ విధంగా ఏవి చేస్తే బాగుంటుంది అనే ఒక అంశానికి సంబంధించిన అవగాహన మనకు ఉండే అవకాశం ఒక అవగాహన ఉండే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా సో ఒక్కసారి మొత్త వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పద్మూడు వరకు మనం చదువుకుంటాం ఆ శతాధిపతి శతాధిపతి అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు శతము అంటే శతము అది కూడా సంస్కృతం నుంచి వచ్చిన తెలివి శతాబ్దము అంటారు శతాబ్దము అంటే వంద సంవత్సరాలు శతాధిపతి ఆ రోజుల్లో మనం ఒక్కసారి మనం రాజుల్ని రాజకీయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రాజులు ఉండేవాళ్ళు రాజులను రాజ్యాన్ని రక్షించడానికి పోలీసులు ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నటువంటి పోలీసులు అప్పుడు ఉండేవాళ్ళు కాదు బానిసల నుంచి బలమైనటువంటి పిల్లల్ని రాజ్యంలోకి తీసుకొని బానిసల్ని పనులు చేసుకోవడానికి వినియోగించుకునే వాళ్ళు కానీ వాళ్ళలో బలంగా ఉన్నటువంటి మగపిల్లల్ని భూతద్దం పెట్టి వెతికి అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి సైనికులుగా తయారు చేసేవాళ్ళు ఏ కుటుంబాల్లో అయితే అత్యంత అత్యున్నతమైనటువంటి ఘనమైనటువంటి కీర్తి సంపాదిస్తారో యుద్ధాలలో ఆరుతేరిన వాళ్ళను మామూలు సైనికుల గొప్పగా వాళ్లకు విలువ విలువ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతంలోను వాళ్ళకి ఇచ్చే మహిళలు కూడా వాళ్ళ కింద ఉండేవాళ్ళు శత ఈ ప్రత్యేకంగా ఇంగ్లీష్ లో మనం సెంచురియన్ అంటాం రాజ్యాన్ని కాపాడడంలో వాళ్ళ వంశం అంతా కూడా కష్టపడుతుంది రాజును రాజు యొక్క కుటుంబాన్ని కాపాడంలో వాళ్ళ వంశం అంతా కష్టపడుతుంది ఆ పని తప్పించి వాళ్ళకి ఇంకేం పని లేదు సో ఈ శతాధిపతి ఎవరు అని మనం అర్థం చేసుకునే చాలా ముఖ్యంగా వాళ్లకు వేరే పని ఉండదు వాళ్ళ జీవితాంతము 25 ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై మించి బతికే అవకాశం లేదు ఏ విధంగా వాళ్ళు చనిపోతారు ఆల్వేజ్ తప్పనిసరిగా యుద్ధంలోనే వాళ్ళ ప్రాణాలు పోతాయి అటువంటి కుటుంబాలు ప్రత్యేకంగా అత్యున్నతమైనటువంటి యుద్ధ యుద్ధ నేర్పరితన ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది వాళ్ళని మనం శతాధిపతి శతాధిపతి కింద పనిచేసే ఉంటారు వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పని రాజ్యాన్ని రాజును రాజు కుటుంబాన్ని కాపాడరు ఆ విధంగా చేయడం వల్ల రాజ్యాన్ని కూడా వాళ్ళు కాపాడుతున్నారు అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం ధన్య ఒక్క నిమిషం ఆగుతాం ప్రభువ మీరు మా ఇంటికి నేను ఉంటున్నటువంటి నివాసానికి నేను ఉంటున్నటువంటి నివాసం కూడి ఉన్నటువంటి ఒక సమూహానికి మీరు రావడానికి నేను అరుగుండి కాదు ఒకసారి మనం అర్థం చేస్తుండ ప్రయత్నం చేస్తాం చాలా గొప్ప పని చేస్తున్నాడు రాజ్యాన్ని రా రాజులు రాజు కుటుంబాన్ని రక్షించే ఒక చేతులు తనకు తెలుసు వేరే మనుషుల్ని హింసిస్తున్నాడు వేరే మనుషుల్ని చంపుతున్నాడు ఏ మొహమాటం లేకుండా శత్రువులు అన్న వాళ్ళ స్టాంపు అన్న మరుక్షణం వాళ్ళని చంపడమే వెళ్ళ పని రెండో మాట లేకుండా సో తనకు తెలుసు అది ఏమని అది పాపభూయిష్టమైనటువంటి పని అన్న విషయం వాళ్ళకు అందరికీ తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ ఈ ఒక చిన్న కథాంశంలో ఈ చిన్న కథనంలో మనకు అర్థమవుతుంది ఈ వ్యక్తికి ఈ క్యాప్టెన్కి అది పాపపు ఇష్టమైనటువంటి పని అటువంటి గృహంలోకి ప్రభువైన ఏస్తుని పిలవడం కూడా మాట వరుస కూడా పిలవల చాలా ముఖ్యంగా అది మనం అర్థం చేసుకోవాలి దానికి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఈయన యేసు ప్రభువు లాగానే ఏసు ప్రభు పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాతనే జరిగిన కథ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రజల మధ్యకు వచ్చి తన గురించి తన తండ్రి గురించి దేవుడి గురించి మన మధ్యన మాట్లాడుకుంటున్నటువంటి ఈ మొత్తము జరుగుతున్నటువంటి దశ అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మనకు తెలియదు కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేసి అనే దానికి మనకు అవగాహన ఎందుకు వస్తుంది అని అంటే ఈ శతాధిపతి ఈ గొప్ప సైనికుడికి సంబంధించిన కథను మనం అర్థం చేసుకోవాలి అని అంటే చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి ప్రభువును వాళ్ళ ఇంటికి కూడా రావాల్సిన అవసరం రావాల్సిన అర్హత తనకు లేదు అని నిర్ణయించుకున్నారు ఎటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన ఆయనకు ఉండాలో మనం కూడా ఊహించుకోవాలి కథలో ఈ మత వార్తలో మనం చాలా ముఖ్యంగా మనకు అర్థమయ్యేది ప్రభువు మా ఇంటికి రావాల్సిన అవసరం ఉంది కానీ ప్రభువు ఆయన కాలు నా ఇంట్లో పెట్టడానికి అర్హత నాకు లేదు ఎంత గట్టిగా నిర్ణయించుకున్న స్టేట్మెంట్ని మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఆయన వయసును కూడా మనం అర్థం చేసుకోవచ్చు ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఎన్నో సంవత్సరాల యుద్ధాలలో ఆరితేరి కనీసం వంద మంది అటువంటి సైనికులకి అధిపతి ఆయన ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ వచ్చనం మనం చదివే కంటిన్యూ చేయం మీరు మాట మాత్రము ఒక మాట అనండి సరిపోతుంది నాకు ఒకసారి మనం వెనక్కి తీర్పు చూస్తాం కసరత్తు అనే విషయం దేవుని కుమారుడైనటువంటి ప్రభువు లాగానే మనం జీవించాలి అని అంటే చదవడం వల్ల వస్తుంది గ్యారంటీగా బైబుల్లో ఇతర గొప్ప వ్యక్తులకు సంబంధించిన జీవితాలని మనం అర్థం చేసుకోవడం వల్ల వారి ఉండడానికి మనం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా కూడా మనం అర్హత సాధించే అవకాశం ఉంది అన్నిటికన్నా గొప్పగా మనం పోయినసారి మనం మాట్లాడుకున్నట్టు యేసు ప్రభు ఏ విధంగా అయితే ఎదిగాడో ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో ఒక సాధారణమైనటువంటి మనిషిలాగానే ఇక్కడ ఆయన ఈ ప్రపంచంలో పుట్టాడు మిగతా వాళ్ళ లాగానే కష్టపడ్డాడు కష్టాన్ని దేవుడి పేరు మీద తప్పించుకునే దానికి ప్రయత్నం చేయలేదు సో ఆయన లాగానే మనం పెరగడము ఆయన లాగానే ప్రపంచానికి మనం ప్రభావం చూపించాలి అని అంటే చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ శతాధిపతికి సంబంధించిన ఆయన అనుభవం ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తికి కనీసం పదిహేను సంవత్సరాలకి మొదలు పెట్టినా కూడా ఆయన పదిహేను పదహారు సంవత్సరాలు కసరత్తు మొదలు పెట్టినా కూడా మిగతా టైం అంతా కూడా ఎన్నో యుద్ధాలలో ఆయన ఆరుతీరుంటాడు అంటే చాలా సమంగా కసరత్తు ఎటువంటి కసరత్తు అవసరం అనే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఎంత నమ్మకంతో దానికి నేను సెల్ఫ్ డిటర్మినేషన్ అంటాము ఇంగ్లీష్ లో సెల్ఫ్ డిటర్మినేషన్ కి చాలా నిశ్చయం నిశ్చయత ఉంటే తప్పించి ఆ మాటలు అవకాశం ఉంది ఆ నిశ్చయము ప్రభువు దేవుని కుమారుడైనటువంటి ప్రభువును చూసి ఆయన మహోన్నతమైనటువంటి కుమేవుని కుమారుడు అని గుర్తించగలడానికి ఒకటి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పడానికి కూడా ఆయన గొప్పతనం కనిపిస్తా ఉంది ఈ వచనంలో నేను ఇక్కడ యశు ప్రభువు గురించి మాట్లాడలా నేను మాట్లాడుతున్నది ఇక్కడ శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి తన పాపాలను గుర్తించగలిగి ఆ పాపాల ప్రక్రియలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నిశ్చయంగా ఒక మాట అనగలుగుతున్నాడు నేను చేసే పని ఒకటి మీరు నా సేవకునికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరు స్వస్థత చేకూర్చగలరు అనే ఒక నిశ్చయమైనటువంటి ఒక ఆలోచన ఆయనకి రావాలి అని అంటే ఒక సాధారణమైన వ్యక్తి చేయగలరా ఆ ఆలోచన రాగలదా నాకైతే డౌట్ ఆయన గురించి మాట్లాడలే ఒక డాక్టర్ దగ్గరికి పోయి నన్ను స్వచ్ఛత పరచండి అని ఒక మాట ఈజీగానే జాయిన్ అరట్లా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు శతాధిపతి ఆయన యొక్క సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక వంద మందికి సంబంధించిన వారి సంపూర్ణమైనటువంటి సంరక్షణ బాధ్యత ఈ సేవ ఈ శతాధిపతికి ఉంది ఉండడంతో పాటు ఎదురుగో ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి ప్రభువు అన్న విషయాన్ని గుర్తించగలగడానికి ఎటువంటి ఎటువంటి దృష్టి ఉండాలండి నేను అనుకుంటాను చాలా గొప్ప కసరత్తు అనుభవాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే తప్పించి నన్ను రక్షించండి నన్ను స్వచ్ఛత పరచండి అనడం ఒకటి నా సేవకుణ్ణి మీరు మీరు ఇక్కడ ఉండి మీ యొక్క మాటతోనే నా సేవకుణ్ణి మీరు స్వచ్ఛత పరచగలరు అన్న ఒక నిశ్చయం ఎక్కడి నుంచి వచ్చిందంటారా నేను అనుకుంటాను ఆయన ఎన్నో సంవత్సరాల ప్రాక్టీసు కసరత్తు లేకుండా ఆలోచనల్లో దేవునిలో ఆయన చేస్తున్నటువంటి పనుల్లో లేకుండా ఈ మాట శతాధిపతి అనడానికి అనేందుకు అవకాశమే అవకాశమే లేదని నేను అనుకుంటున్నా నేను ఒకని పొమ్మంటే పోని చూడండి చాలా అత్యున్నత స్థానంలో ఉన్న యేసు ఒక వైపున ఇంకో వైపున ఆయన మిగతా మనకు బైబుల్లో ఉన్నటువంటి చాలా కథల్లో మనకు కనిపించే గర్వం లేదు అక్కడ మీరు అక్కడ గమనించాలి సగర్ సగర్భంగా అంటాం కదా తెలుగులో సగర్వంగా నేను కూడా అధికారం ఉన్నటువంటి వ్యక్తిని అన్న ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మత ఇసు వార్త అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి మనం చదువుతున్నాము ఎంతో నా చేతుల్లో ఉన్న అధికారానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారా ఎంత అనుభవం ఉంటే ఆ విషయాన్ని ప్రభు ముందు చెప్పగలుగుతాడు మీరు ఒకటి గమనించాల్సింది అక్కడ అంటే ప్రభువుతో సమానంగా మాట్లాడుతున్నాడు మీరు అది గమనించారా మీకు దేవుని కుమారుడిగా నన్ను నా కుటుంబాన్ని నా సేవకులందరినీ రక్షించగలరు స్వచ్ఛత చేకూర్చగలరు అన్న ఒక నమ్మకం ఒక కృత నిశ్చయం ఆయనలో ఉంది దాంతో పాటుగా ఏమడుగుతున్నాడు నేను అర్హుణ్ణి కాదు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాడు నే నా అనర్హతతో ఉన్నా కూడా నా చేతుల్లో ఉన్న వాళ్లకు నేను ఎటువంటి పనులు చెప్తానో వాళ్ళు ఏ పనులు చెప్పినా వాళ్ళు ఎలా చేస్తారో మీరు ఒక్క మాట చెప్పడం వల్ల నేను నా సేవకులు అది మంచి ఆరోగ్యానికి ఇవ్వగలిగే ఒక మాటను మీరు చెప్పడం వల్ల నా సేవకుడికి స్వచ్ఛత వస్తుంది అన్న ఒక నమ్మకం ఈ శతాధిపతిలో కనిపించగలగడం చాలా గొప్ప విషయం గర్వం లేకుండా అంటే ఇక్కడ రెండు మూడు విషయాలు మనకు బయటపడతా ఉన్నాయి దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా నిజమైన అనే పదం నేను ఎందుకు వాడుతున్నానో మనందరికీ తెలుసు క్రైస్తవులుగా లేబుల్ పెట్టుకొని క్రైస్తవ కుటుంబంలో పెరిగిన చాలా మంది నాలాటి వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు క్రైస్తవు బిడ్డలుగా ఉంటూ ఆ సగర్వం అనేది ఉందో లేదో నాకైతే తెలియదు అంటే తల నిటారుగా పెట్టుకొని మన ఎదను స్ట్రైట్ గా పెట్టుకొని ఉండగలగడానికి అవసరమైనటువంటి కసరత్తు చేస్తే తప్పించి ఆ సగర్వం మనలో వస్తుందా శతాధిపతిని మనం ఎందుకు ఇక్కడ మనం ఈ కథలో మనకు అమనిచ్చేది శతాధిపతి ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు దేవుని కుమారుడైనటువంటి ప్రభువునే ప్రభుతో మాట్లాడుతున్నాడు ప్రభుతో మాట్లాడుతూ ఎటువంటి కృత నిశ్చయం ఉంది ఇక్కడ ఆయనకి దేవుని సామ్రాజ్యంలో మీరు అధిపతి కానీ ఆయన చెప్తున్నాడు చాలా తమాషాగా యేసు ప్రభు ఇచ్చిన సమాధానంలో కూడా చాలా బ్యూటిఫుల్ అంశాలు మనకు బయటపడతాయి చాలా తమాషాగా ఈయన చెప్పిన ఇంత సగర్భంగా చెప్పిన విషయాలకు స్పందిస్తూ ఈ శతాధిపతి గురించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి యేసు ప్రభు ఏ విధంగా సమాధానం ఇస్తాడో కూడా మనం చూస్తాం కానీ చాలా ముఖ్యమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉండడము అని ప్రభువులో మనం ఎదగడం మనం చేస్తున్న ఏ అంశంలోనైనా కూడా కసరత్తు మైనస్ చేస్తే ఏముంటుందండి బైబుల్ చదువుతూ ఉండడమే చాలా ముఖ్యమైన కసరత్తు క్రైస్తవు క్రైస్తవునిగా నిలబడ్డానికి క్రైస్తవు ఉండడానికి అవసరమైన అతి ముఖ్యమైన కసరత్తు బైబుల్ చదవడం కానీ నిజమైన క్రైస్తవుడిగా జీవించగలగడం నేను అనుకుంటాను ఆ పది కమాండ్మెంట్స్ గుర్తు తెచ్చుకోవడం కానీ లేకపోతే క్రీస్తు మనకు చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవడం కానీ పొరుగువాడిని ప్రేమించగలగడం కానీ ఇవి అన్ని కసరత్తులోనే భాగం ఇవి ఇవన్నీ చేయకుండా నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించడానికి మన అర్హత మనం సంపాదించుకుంటామా నా దృష్టిలో అర్హత రానే మనం ఎంత గొప్ప క్రైస్తవులుగా ఉండడానికి మనం జీవిస్తూ ఉన్నా ప్రభువు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మనం కసరత్తు చేయకుండా శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను దైవికంగాను స్పిరిచువల్ గాంటి దైవికంగాను ఈ నాలుగు అంశాలలో ఆ స్వచ్ఛత లేకపోతే ఆ అధికారం మన చేతుల్లో వస్తుందా నేను అనుకుంటాను ప్రభు శిష్యులలో లేని చాలా ముఖ్యమైన ముఖ్యమైన ఒక లక్షణం నేను శతాధిపతిలో చూసా ఇక్కడ ఈ కథ చదివేప్పుడు చాలా గొప్ప లక్షణం అది అంత కృత నిశ్చయము శిష్యులలో చాలా ఎందుకు రాలేదు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి మన ప్రయత్నం చేస్తామా ప్రభు నీళ్లలో నడిచేప్పుడు శిష్యుని రమ్మన్నప్పుడు శిష్యుడు ఏమంటాడు నా నమ్మకం ఉన్నదా ఆయనలో నేను నడవగలను అన్న నమ్మకం ఉన్నదా చూడండి తమాషాగా నేను అనుకుంటాను ఒక రెండు మూడు సందర్భాలలో మాత్రమే ప్రభువును చూశాడు ఈ శతాధిపతి నేను ఇప్పుడే క్లిక్ గా ఒకసారి చూస్తే మూడు సార్లు మూడు సార్లు దాని తర్వాత అక్కడ ప్రభువుని చూడల కానీ ఆ మూడు సంవత్సరాలలో కనీసం రెండు సంవత్సరాల ఎక్కువ గడిపినటువంటి శిష్యులకి ఆ కృత నిశ్చయాన్ని నేను చూడలేకపోయాను ఎక్కడా కూడా అటువంటి సంపూర్ణమైన నమ్మకం దేవుడిలో నడవడము అని దేవుని యొక్క సంపత్తునంతా మన చేతుల్లో ఉండడం నన్ను లేకపోతే దేవునిలో నడిచే ప్రతి ఒక్కరికి ఆ మొత్తము సంపత్తు ఉండడం అన్ని విధాలుగా నా దృష్టిలో అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ప్రభువైన క్రీస్తు చేతుల్లో పెట్టినటువంటి మొత్తము శక్తి నా చేతుల్లో ఉండడం ఎప్పుడు అది ఈ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూస్తే ఆ కసరత్తుకు సంబంధించిన మొత్తం విషయం మనకు అర్థం అవుతుంది అతి సాధారణమైనటువంటి ఒక శతాధిపతి దేవునిలో శిష్యుని లాగా నడవలేదు ఆయన పనిచేస్తున్నటువంటి అంశంలోనే ఆయన గొప్పవాడయ్యాడు ఒక క్యాప్టెన్ అయ్యాడు ఆ కెప్టెన్ కింద ఒక వంద మంది ఉన్నారు శతాధిపతి ఇంగ్లీష్ లో సెంచూరియన్ అని అంటారు నేను అర్థం చూడడానికి ప్రయత్నం చేస్తే వంద మంది సైనికులకు అధిపతి అవ్వచ్చు వంద బెటాలియన్స్ కి సంబంధించిన అధిపతులు అందరికీ కూడా అధిపతి అవ్వచ్చు వంద బెటాలియన్లు సమకూర్చి వాళ్ళ బెటాలియన్ కి ఒక్కొక్క వంద గ్రామాలు ఉంటే ఆ గ్రామాలన్నిటికి కూడా ఇతను అధిపతి అవ్వచ్చు అటువంటి గొప్ప నిర్మాణానికి అటువంటి గొప్ప వ్యవస్థకు అధిపతి అవ్వాలి అని అనంటే శారీరకంగాను సామాజికంగాను మానసికంగాను దైవికంగాను ఎంత గొప్ప నిర్మాణం ఆయనలో ఉంటే తప్పించి ఆయన దేవుని కుమారుడితో ఆల్మోస్ట్ అను కూడా అన్ను సమానంగా సగర్వంగా నాకున్న అధికారంలో కంట్రోల్ ఇట్ ఈస్ విదిన్ మై పవర్ అంటున్నాడు నా అధికారంలో భాగమే ఏమి ఏమి చెప్తే ఆ సేవకుడు ఆ పని చేయాలి ఆ కృత నిశ్చయం ఎక్కడి నుంచి వస్తుందా ఈ రోజు మీ చేతుల్లో మన చేతుల్లో ఉంచి స్వచ్ఛమైనటువంటి మన చేతులు స్వచ్ఛతకు తీసుకురావాలి అని అనంటే అది మన ఆరోగ్యాల్లో ఉండొచ్చు లేకపోతే మనం మన చుట్టుపక్కల ఉన్న కుటుంబీకుల్లో ఉండొచ్చు లేకపోతే దేవుని ప్రభువుకి దగ్గరగా ఉండాలనుకుంటున్నటువంటి ఇతర జనాలు ఉండొచ్చు వాళ్లలో మనం స్వచ్ఛత తీసుకురావాలి అని అనంటే ఈ చేతులకి ఎప్పుడు వస్తుందండి ఆ అధికారం ఎప్పుడు ఆ శతాధిపతి చూపించినటువంటి సగర్వం మనలో రావాలంటే సగర్వం అనే పదాన్ని పదం మామూలుగా వాడతాం మనం గుర్తుగా చూస్తున్నాం దాంట్లో అత్యున్నతమైనటువంటి విశ్వాసానికి గుర్తుగా చూస్తున్నాను ఆ సగర్వం ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడండి ఆ స్టేట్మెంట్ ని నేను నా సేవకులకు సంబంధించిన వచనం చదవడం నేను కూడా అధికారమునకు లోబరిన వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకనికి పొమ్మంటే పోవును ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ప్రభువును ఎవరు అడుగుతున్నాడు ప్రభువును అడిగినటువంటి అప్పీలు ఏమిటి అక్కడ ప్రియా ఏమిటి నా సేవకుడు అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆయన మీరు ఇక్కడ ఉండి ఒక టెలిఫోన్ కాల్ చేయండి అక్కడ నా సేవకుడికి బాగా అయిపోతుంది అంటున్నాడు ఎటువంటి నమ్మకం అది ఎక్కడొచ్చిందంటారు నమ్మకం ఒక్కసారి మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎంత లోతైనటువంటి సాధన ఈయన చేసి ఆయన సొంత జీవితంలో దేవులలో పెరగడం అనట్లేదు నేను ఆయన ఎంత గొప్ప క్యాప్టెన్ అవ్వడానికి వంద మంది సైనికులకి అధికారం అవడానికి ఎంత గొప్ప సాధన చేసి ఉండకపోతే ఆ కృత నిశ్చయము ఆ గట్టి నమ్మకం ఆయనకు వస్తుంది మళ్ళీ ఎనక్కి తిరుగు చూసుకుంటే మనం ఎవరి జీవితాన్ని చూడాల్సి వస్తుంది మనం ఇందాక చదువుకున్నట్లు ప్రభువైన క్రీస్తు జీవితాన్ని మనం చూడాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకు ప్రభువైన క్రీస్తు జీవితాన్ని చూడాలి సడన్ గా దేవుని కుమారుడిగా ప్రపంచంలోకి వచ్చేసాడు ఆ కొద్ది సంవత్సరాలు ఆయన మనలాగనే జీవించాడు మనలాగానే మర్చిపోవద్దని అతి సాధారణమైనటువంటి వ్యక్తి జీవించాడు పన్నెండు సంవత్సరాల నుంచి జంప్ అయ్యి ముప్పై సంవత్సరాల నుంచి అందరినీ స్వస్థత పరిచాడు అని అంటే మనం నమ్మగలుగుతామా రెండు వేల తర్వాత కూడా సడన్ గా అక్కడి నుంచి పౌరిస్తాడా సినిమాల్లో మనకు కనిపించినట్లు క్రీస్తు కూడా సాధారణమైన మనిషిలాగానే పన్నెండు సంవత్సరాల ముందు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు సంవత్సరాల వరకు ఆయన ఎంతో కష్టపడ్డాడు ప్రేర్ చేశారు దేవుని మీద నమ్మకాన్ని ప్రతిసారి ఒకటికి పది సార్లు టెస్ట్ చేసుకుంటూ ఎక్స్పర్ట్ అయ్యాడు అనడానికి మనకు నిష్ణాతుడు అవయాడు కదా ఆయన నిష్ణాతుడు అవ్వకపోయినట్లయితే సడన్ గా ముప్పై సంవత్సరాలకు వచ్చి దేవుడి కుమారుడు అంటే నమ్ముతారా అంటే ఎటువంటి కసరత్తు ఆయన చేశాడు దానికి మనం ఒక గుర్తుగా శతాధిపతిని మనం ఒకసారి చూస్తే ఎందుకంటే శతాధిపతి మనకు తెలిసిన ఒక పాత్ర మా సామాజికంగా మన పోలీసు తెలుసు ఒక గొప్ప ఇన్స్పెక్టర్ అవడానికి ఒక గొప్ప సైన్యాధిపతి అవడానికి ఒక గొప్ప కమాండెంట్ అవడానికి ఒక గొప్ప జనరల్ అవడానికి అవసరమైనటువంటి నిష్ఠ అవసరమైనటువంటి సాధన శతాధిపతి గురించి మనం ఎందుకు మనం భూతత్వం పెట్టి చూడాలి ఆయన జీవితంలోకి ఎందుకు చూడాలి అని అంటే ఆయన ఎంత గొప్ప నమ్మకంతో మా చేతుల్లో అధికారం ఉంది నేను ఏ పని చెప్తే ఆ పని నా సేవకుడు చేస్తాడు అనే మాట ఎందుకన్నాడు ప్రభుతో మాట్లాడుతు ఎంత గొప్ప నమ్మకం ఆయన మీద ఉండబడితే ఒకటి రెండు సంఘటనలతోనే నమ్ముతాడు అనేనంటే ప్రభు అయిన క్రీస్తుకి మిగతా వాళ్లకు మనం పెద్ద భేదం మనకు కనిపించకపోవచ్చు పెద్ద భేదం ఉండదు నిజంగానే చెప్పాలి ప్రభు దేవుని కుమారుడు పద్దెనిమిది సంవత్సరాల కసరత్తును మనం అర్థం చేసుకోవాలి చాలా ముఖ్యంగా ఆయన స్వచ్ఛతకు అవసరమైన చాలా సాధారణమైన వ్యక్తిగా మన ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన చేతులు గట్టిపడడానికి ఆయన చేతులు మహోన్నతమైనటువంటి పనులు చేయడానికి రెడీ అవ్వడానికి ఆయన కాళ్ళు మహోన్నతమైనటువంటి పనులు ఇంక్లూడింగ్ నీళ్ల మీద నడవడానికి ఎక్కడి నుంచి దేవునిలో ఉండడం అనంటే దేవునిలో దేవుని అంశంతా అంతా ఆయన రావాలని అని అంటే గా కూడా రావచ్చుగా దేవుడు నా కొడుకు కాబట్టి నీకు ఎన్ని ఉన్నాయి ను పుట్టినప్పటి నుంచే అయితే మన చాలా వేరే మతాలలో సంబంధిస్తే ఆ దేవుళ్ళకి సంబంధించిన మనం కథను చూస్తే మనకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు చనిపోయినంత వరకు ఏముంటది మొత్తం కానీ ఇక్కడ చాలా సాధారణమైనటువంటి ఒక మానవుడిగా ఈ ప్రపంచంలో ఉండి ఎదిగే ఒక క్రమంలో మనకు ముందు మనం ఇందాక చదువుకున్నట్టు లూక సువార్తలు మనం ఒకసారి చదివితే దేవాలయంలో ఉండడంలో చాలా మహోన్నతమైనటువంటి ప్రశ్నలు వేయడంలో ఆయన శిక్షణ పొందడం పొందడానికి సంబంధించిన ముందు నేను రెడీ అయ్యానని చెప్పడానికి ఆయన కథలో మనకు చదవర్లందరికి చెప్పడం రెడీ అవ్వడానికి రెడీ అవుతున్నాడు వామప్ చేస్తున్నాడు అనే ఒక విషయం చెప్పడానికి వామప్ అంటే ఏదైనా ఒక ఆట ఆడే ముందు ఒకసారి ఏం చేస్తాం ఒక రెండు రౌండ్ లో మూడు రౌండ్ లో పరిగెత్తడము ఒక రెండు మూడు సార్లు చేతులు ఇట్లా ఇట్లా అనుకోవడమో చేస్తాం దాన్ని వామప్ అంటారు సో దేవుని కుమారుడు కూడా ఎంతో కష్టమైనటువంటి సాధన చేస్తూ చేయడానికి చేసే క్రమంలో ఆయన పడ్డ బాధల్ని ముందు చూపించడానికి ఆ దేవాలయం సంబంధించిన ఒక సంఘటన మనకు కనిపిస్తుంది దానికన్నా దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు మనం బ్లాంక్ గా తీసుకోకూడదు అది ఒక తెలియని ఒక కథగా మనం తీసుకోకూడదు ఎందుకు ప్రత్యేకంగా మనకు ఈ శతాధిపతికి సంబంధించిన కథలో మనకు కనిపించినట్టు దేవుని జీవితంలో కూడా కసరత్తు ఉన్నది ఆయన ఒట్టి వడ్రంగి కుమారుడిగా ఉంటూ వడ్రంగి పని మాత్రమే చేయలేదు కుటుంబానికి సహాయపడుతూ కుటుంబానికి సహాయపడే పని మాత్రమే చేయలేదు దానికి దేవుని కుమారుడుగా అర్హత పొందాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి మీలాగా నాలాగా ఆయన కూడా చాలా సాధారణమైనటువంటి మనిషిగా ఉంటూ దేవుని కుమారుడిగా ఉండడానికి అవసరమైనటువంటి అర్హత సంపాదించాడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఎలా అంటే ఈ శతాధిపతికి సంబంధించిన మాటల్ని మనం భూతత్వంలో పెట్టి చూస్తే మనకు కనిపిస్తుంది ఎందుకు ఒక గొప్ప క్యాప్టెన్ సడన్ ఒక చిన్నది ఒక అద్భుతం జరిగింది ఆయనకి నా నేను ఆయనకి నేను సమర్పించుకుంటాను అంటే అంత ఈజీగా సమర్పించుకుంటారా వాళ్ళ ఎంత ఉంటుంది ఇటువంటి వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి కాబట్టి రెండు రెండు స్టేట్మెంట్స్ ని మనకు పక్క కనిపిస్తుంది నా చేతుల్లో అధికారం ఉంది అధికారంలో భాగమే ఇది నేను ఎంతో మంది సేవకులకి అధిపతిని అంటూ నేను అర్హుణ్ణి కాదు నేనుంటున్న నివాసం మీరు రావడానికి మీ కాలు పెట్టడానికి నా నివాసం అర్హత లేదు అంటూనే మీరు ఒక మాట అనండి నా సేవకుడు ఇక్కడ నేను ప్రభు క్రీస్తుకు సంబంధించిన ముఖ్యమైన ఘటన మనం నెమరు వేసుకుంటూ చాలా ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ శతాధిపతి యొక్క వ్యక్తిత్వం ఆయన పడ్డ కష్టం ఆయన పడ్డ కసరత్తు చాలా ముఖ్యం ఈ కసరత్తు లేకుండా మనం క్రైస్తవులుగా మహిమ ఉన్నటువంటి క్రైస్తవులుగా మనం జీవించి ప్రభావం చూపించాలి అని అంటే చాలా ముఖ్యంగా మనకేం కావాలి కసరత్తు కావాలి సాధనత్ లేకుండా మనం చాలా సాధారణమైనటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ అవకాశాలు ఎంత ఎక్కువ ఉన్నాయి అని అంటే బైబిల్లోనే చాలా స్టోరీస్ మనకు కనిపిస్తాయి ఆ శతాధిపతి చూపించిన కృత ఆ విపరీతమైనటువంటి నమ్మకం లిమిట్ లేని నమ్మకం అది విపరీతమైన కూడా నేను అన్నా అపరిమితమైనటువంటి నమ్మకం ఒక మాట అనండి నా సేవకుడికి స్వచ్ఛత వచ్చేసింది అది చిన్న విషయం కాదు అనే దానికి ముందు ముందు మాటల్లో మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం చదువుదామమ్మ దాని తర్వాత ఇంత గొప్ప కాంప్లిమెంట్ మనకు ఎక్కడైనా బైబిల్లో వేరే ప్లేస్ లో ఉందా ప్రభు ఇచ్చిన కాంప్లిమెంట్ అంటే మన తెలుగులో మనందరికి తెలుసు పొగడతా సాధారణమైన పొగడతా అది ఇంకొకసారి చదువుతాం ఆశ్చర్యపడ్డాడు చూడండి ప్రభు క్రీస్తు ఆశ్చర్యపడ్డం ఎక్కడైనా కనిపిస్తుందా మనకు తెలియాలి రూల్ ప్రకారం ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అనే నేను పడ్డ పద్దెనిమిది సంవత్సరాల నా కసరత్తు దేవుని కుమారుడుగా అర్హత పొందాడు ఆయన ఊరిని ఒట్టి పడేయలేదు ఇట్లా మిగతా జంతువుల్లో లాగా ఇక్కడ పడేలా అతి సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ ప్రపంచంలోకి వచ్చి దేవుని కుమారుడుగా ఎదిగాడు ఎదిగాడు అనే మాటను మనం మర్చిపోతే పొరపాటు పడే అవకాశం ఉంది మనకు క్రైస్తవులుగా ఏం పొరపాటు పడే అవకాశం ఉంది క్రీస్తు దేవుని కుమారుడే అని ఒప్పుకునే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని కుమారుడుగా ఆయన ఎదిగాడు ఈ ఎదిగే క్రమం ఎందుకు మనకు అంటే మన జీవితంలో కూడా ఆ కసరత్తు లేకపోతే మనము కూడా క్రైస్తవులుగా నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఎదిగే అవకాశాలు చాలా తక్కువ ఉండే అవకాశం దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అని అంటే కసరత్తు లేకుండా మనం మన మనలో తేజస్సు ఉండదు మన చేతుల్లో చేతుల్లో మన కాళ్లల్లో మన శరీరంలో మన చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ అన్ని సానుకూలంగా మనం అనుకున్నట్టు మన కోరుకున్నట్టు మన ప్రార్థనల్లో గట్టితనం మన ప్రార్థనల్లో శక్తి మన ప్రార్థనల్లో జనవినిటీ జనవినిటీ అంటే తెలుగులో ఏమంటాం యథార్థంగా కరెక్ట్ యథార్థంగా మనము కోరుకున్న ప్రతి ప్రార్థన ప్రతి ప్రార్థన నిజం మనం కోరుకునేది అది మన జీవితం మన పక్క వాళ్ళ జీవితం మన కుటుంబీకుల జీవితం ఉండొచ్చు క్రీస్తుని నమ్మే ఇతర జనుల జీవితాలు ఉండొచ్చు యథార్థంగా మనం కోరుకున్న మన నోట్లో నుంచి వచ్చిన ఒక రెండు మూడు నాలుగు మాటలు యథార్థంగా జరగాలి అంటే ఏం జరగాలమ్మా ఏమవ్వాలి ఈ కథలో మనకు కనిపిస్తూ ఉంది యాజ్ ఇట్ ఈజ్ మన ప్రార్థనల్లో అంత పక్కాగా ఉండాలి అని అంటే మన కసరత్తు ఎంతో కష్టమైన ఎంతో ఖచ్చితమైన కష్టం మనం పడితే అప్పుడు కూడా మన చేతులు మన జీవితాలు అంతే గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మన ప్రార్థనల్లో బలహీనత కనిపిస్తుంది మన ప్రార్థనల్లో గట్టితనం కోల్పోయి మన ప్రార్థనల్లో తెలియని అసంకల్పితంగా తెలియని అపనమ్మకాలు వస్తాయి మన ప్రార్థనల్లో దేవుణ్ణి దూషించే ఎందుకు మన పడిన ప్రతి కష్టక టైంలోనూ దేవుణ్ణి దూషించే అవకాశాలు ఉంటాయి మన ప్రార్థనల్లో నిజమైన ప్రార్థనలకు బదులుగా నే నాకే ప్రార్థనలు ఉండే అవకాశం ఉంటాయి మన ప్రార్థనల్లో ఎక్కువ థ్యాంక్స్ ఉంటూ ఎక్కువ అడగటమే ఉంటాయి ఎందుకు వంద అడిగితే ఒకటైనా రావా అనే ఒక వంద అడిగితే ఒకటైనా అంటే అక్కడ మనం తీసుకునేది నిజమైన క్రైస్తవులుగా కసరత్తు లేనటువంటి జీవితంలో ఏమవుతుంది అక్కడ వంద రాలేస్తే ఒకటైనా దగులుతుందిగా అనే ఒక ఆలోచనకి కేంద్రీ కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి దానికి బదులుగా ఈ కథ ద్వారా మనకేమర్థం అవుతుంది క్రీస్తు ఆశ్చర్యపడ్డాడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం అడుగు ముందు ఎదురుకుండా ఎవరు కనిపిస్తున్నారు ఈయనతో సమానంగా సంభాషించగలిగి ఒక శతాధిపతి ఈయనతో సమానంగా సంభాషించగలిగి ప్రభు యొక్క అద్వితీయమైనటువంటి పవర్ ని తీసుకోవాలనుకోవడం కోరుకోవడంలో కృతరస్యాన్ని చూశాడు అక్కడ అపరిమితమైనటువంటి సంకల్పాన్ని చూశాడు ప్రభువా మీరు ఒక మాట అంటే అక్కడ అన్ని జరిగిపోతాయి ఎటువంటి సంకల్పం కావాలి ఒకవేళ ప్రార్థన అలవాటైనటువంటి క్రైస్తవుడు అయిందంటే శతాధిపతి నా దృష్టిలో ప్రభువు దగ్గర కూడా వచ్చేవాడు కాదేమో నేను అనుకుంటానా శతాపతి శతాధిపతి క్రైస్తవుడు కాకపోయిండొచ్చు అందువల్లనే ఆయన ప్రభు వచ్చాడు కాబట్టి ప్రభువు దగ్గరకు వచ్చాడు లేకపోతే నా దృష్టిలో ఏం చేసేవాడు ఆయన ఇంట్లోనే ఉండి సేవకుడు ముందు ఉండి ఆయన పద్ధతిలోనే చాలా సిన్సియర్ నిశ్చయమైనటువంటి ఒక ప్రార్థన చేసేవాడు కానీ ఆ అవకాశం ఎవరికి ఆయనకి లేని అవకాశం ఈరోజు నేను అనుకుంటాను మన అందరికి ఉంది మన అందరికి ఉండాలి అని అంటే లోతుగా ఒక్కసారి మనం పరిశీలిస్తే శతాధిపతి ఎంత గొప్ప సాధన చేసితే ప్రభుతో సమానంగా సంభాషించగలగడానికి అవసరమైన శక్తి ఆయన మీద అపరిమితమైనటువంటి నమ్మకాన్ని ఉండాల ఉండాలంటే ఎటువంటి ఎంత సబ్మిట్ చేసుకుని ఉండొచ్చు ప్రభుకి సబ్మిట్ చేయడం అంటే ఆయనను ఆయన సమర్పించుకు ఎంత గొప్పగా సమర్పించుకో లేకపోయిన నుండి ఆయనకు ఆ సంకల్పం ఆయనకు ఆ నమ్మకం వస్తుంది ఆయనకి ఎక్కడ కల్పిస్తే ఆ కాంప్లిమెంట్ ఎవరిస్తారు జనాలు అనుకోలే లూకా లాంటి ఒక విజిటరో ఒక టూరిస్ట్ అను ఇక్కడ క్రీస్తు స్వయంగా ఒక గొప్ప ఒక మాట అన్నాడు ఏమన్నాడమ్మా దొరికింది ఆయనకి ఇంత గొప్ప ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా శిష్యులకు సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని జనాలతో మాట్లాడిన సందర్భం ఎక్కడ బైబిల్లో లేదు నాకు తెలియంగా పన్నెండు మంది శిష్యులకు సంబంధించి ఒక్క శిష్యుడి పేరు కూడా పైకి తీసుకొని ఈ వ్యక్తి జీవితం నన్ను చాలా ఆశ్చర్యపడి ఆశ్చర్యపరిచే పరిచేట్టుగా ఉంది ఈయన యొక్క సంకల్ప గుణం ఆ సంకల్పం ఆ భావన ఆ అద్వితీయమైనటువంటి గుణం నేను మైమిరిచిపోయాను అనే మాట బైబిల్లో మనకెక్కడ యేసు ప్రభు సంబంధించిన మొత్తము అన్నిట్లోనూ అన్ని అన్ని పుస్తకాల్లోనూ మనకు ఎక్కడా కనిపించదు పన్నెండు మంది శిష్యుల్లో ఎందుకు పన్నెండు మంది శిష్యుల్ని మనం అతి చిన్న చాలా సాధారణ కైసవ కుటుంబంలో చిన్నపిల్లవాడిని కూడా చెప్తారు పన్నెండు మంది ఊరు కానీ వాళ్ళలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాంప్లిమెంటరీ ఎవరి ఎవరికి వచ్చింది ఇప్పుడు శతాధిపతికి వచ్చింది నేను ఇందాక ఆ శేఖర్తో మాట్లాడే అడిగా పేరు కూడా మనకు లేదు కదా పేరు లేదు ఆ శతాధిపతికి నేను ఆశ్చర్యపడేటువంటి ఒక గుణగణాన్ని నేను చూశాను ఆ గుణగణాలు వచ్చే గుణగణాలు ఎన్నో సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే వచ్చేటువంటి గుణగణాలు సమాచ ఆయన శిష్యుడు కాదు క్రీస్తుని అమ్మడి పోల నేను అనుకుంటాను శతాధిపతి క్రీస్తుని చది కలిసిన తర్వాత కూడా ఆయన చేసే పని కంటిన్యూ చేశాడు అంటే మన పనులలో మనం ఉంటూ కూడా మన చేతుల్ని గట్టిపరచుకోవచ్చు మన ఆలోచనని గట్టిపరచుకోవచ్చు మనకు దేవుడి మీదే ఉన్నటువంటి మన ప్రియత్వాన్ని ఇంకా గాఢంగా మనం గట్టిపరచుకోవచ్చు అనే దానికి చాలా గొప్ప ఎగ్జాంపుల్ ఇది ప్రభువు కూడా ఆశ్చర్యపడేటువంటి గొప్ప కసరత్తు ఆయన చేసి ఆ సగర్వంగా కూడిన ఆ మాటలను అనగలిగే వాడాన్ని మనం మనం ప్రశ్నించుకుంటే అంత గొప్ప స్థాయి ఆయనకు మొత్తము లో దేశం మొత్తములో పదిహేడు వందల గ్రామాల ఇజ్రాయెల్ అంటే అప్పుడులో సిక్స్ లాక్స్ సో గ్రామాలంటే రాజ్యాలయండి వచ్చి అంత గొప్ప రాజ్యములో ఎక్కడా కూడా కృత నిశ్చయంగా చెప్తున్నాడు తెలుగు మనకు దొరికిన భాషల్లో చాలా పురాతనమైనటువంటి భాష ఎంత కరెక్ట్ గా సర్టన్ గా గట్టిగా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు దేశంలో ఎక్కడా చూడనటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ కలిసాము అన్న విషయాన్ని మనం పరిచయం చేస్తున్నాడు ఆయన జనాలకు కృత అంత నిశ్చయంగా చెప్తున్నాడు ఆయన ఆశ్చర్యపడ్డాడు మన ప్రభు పరిచయం చేస్తున్నాడు ఎందుకు పరిచయం చేశాడంటారు ఎమ్మా ఊరికి పరిచయం చేశాడంటారా ఆయనకు పని పరిచయం చేసి ప్రభువు నుంచి వచ్చిన ప్రతి మాటను మనం వందలు వేల సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా కానీ ఈ విషయాన్ని మనం మిస్ అవ్వకూడదు కదా ఆయన గొప్పగా పరిచయం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుని గురించి మాట్లాడాడు ఆయన తండ్రి గురించి మాట్లాడాడు తర్వాత అతి తక్కువ మందికి సంబంధించిన ప్రవచనాలలో చాలా ముఖ్యంగా శతాధిపతికి శతాధిపతికి సంబంధించిన ఒక అంశం గురించి మనం ఆయన మాట్లాడాడు ఈ కసరత్తులో మనం నేర్చుకునేది ఏమన్నా ఉంటే ఐదు అంశాలు మనం నేర్చుకోవచ్చు మనం ఎదిగే క్రమంలో మన చేతుల్లో శక్తి సడన్ గా రాదు ఏమవసరం చాలా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అవసరం నిశ్చయం అవసరం దేవుడి సంకల్పానికి సంబంధించిన నమ్మకం అవసరం నాలో గట్టి సంకల్ప బలం కావాలనే సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మనం దీంట్లో ఉంది ఆ స్టోరీలో ప్రభువా మీరు చేయగలరు ఇక్కడే ఉంది ఎవరి సంకల్పం దేవుడి సంకల్పంకి సంబంధించి శతాధిపత్య సంకల్పించుకున్నాడు ఏమని మీరు ఇక్కడ జస్ట్ మాట్లాడితే ఇక్కడ అయిపోతుంది ఎటువంటి సంకల్పం అది సో అత్యంత గట్టి సంకల్పం మూడవది నాలుగు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ క్రైస్తవుడిని అన్న ఒక విపరీతమైన నమ్మకము గర్వము మనలో లేకపోతే మనకు ఆ పవర్ వస్తుందా ఆ శక్తి మన చేతుల్లోకి వస్తుందా మనల్ని మనం స్వచ్ఛత పరుచుకునే ఒక శక్తి ఎక్కడి నుంచి రావాలి మన కసరత్తులో నుంచే రావాలి దేవుని కుమారులము దేవుని బిడ్డలము అన్న ఒక విపరీతమైన నమ్మకం మనలో లేకపోతే మన చేతుల్ని మన జీవితాల్ని గట్టిపరచడానికి ఉపయోగం అవకాశం లేదు చాలా ముఖ్యమైనటువంటి సంకల్పం నేను క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉన్నాను అన్న ఒక చాలా ముఖ్యమైనది అది అధికారం అది ఆ అధికారం ఎక్కడొస్తున్నది క్రైస్తవుడు అనే ఒక పాత్ర అన్నిటికన్నా గొప్ప అధికారం అన్న విషయాన్ని శతాధిపతి ఇక్కడ మనం చూపిస్తున్నారు నా అధికారంలో ఉన్నారు వాళ్ళు ఆ ఎగ్జాంపుల్ మనం అన్వయించుకుంటే మనకేం కనిపిస్తుంది నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవురాలును అన్న ఒక పాత్రలోనే ఏమి రావాలి ఒక గొప్ప భావం రావాలి ఆ భావం ఒట్టొట్టిగా వస్తుందా నా దృష్టిలో రావాలి అది కూడా విపరీతమైనటువంటి కసరత్తు చేస్తేనే వస్తుంది ఐదవ ముఖ్యమైన అంశం నా దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం దేవుని మీద మనకున్న నమ్మకం దేవుని శక్తి మీద మనకున్న నమ్మకం కంపేర్ చేయదగింది కాదు చివరకు దేవుడు కూడా ప్రభువు కూడా ఆశ్చర్యపోవడం దానికి లిమిట్స్ లేవు మనకు ఎటువంటి పవర్ వచ్చే అవకాశం ఉంది అని ఆ నమ్మకంతో మిగతా నాలుగు అంశాలు లేకుండా ఐదు అంశం రాదు అపరిమితమైనటువంటి ఇన్ఫినిటీ అంటాం ఇంగ్లీష్లో అపరిమిత అపరిమితమైనటువంటి శక్తి మన చేతుల్లో వచ్చే అవకాశం మనకుంది ఈ కథ ద్వారా మనకు అది కనిపిస్తుంది ఎందుకు ప్రభు ఆశ్చర్యపోతాడా చాలా ఆర్డినరీగా చెప్పచ్చుగా చాలా సాధారణంగా చెప్పచ్చుగా చాలా మంది లాగానే మీరు కూడా ఆ సంకల్పం ఉంది అని అనుకోవచ్చుగా అది ఆ మాట రాయలా ఇక్కడ ప్రభువు ఆశ్చర్యపడేటువంటి డీప్ చాలా లోతైనటువంటి పటిష్టత ఆ పటిష్టతకు అంటే ఇన్ఫినిటీ అంటే పరిమితులు ఉన్న శక్తి ఒకటి ఇది చేయడం అది చేయడం కానీ నిజమైన క్రైస్తవులుగా క్రైస్తవ కుమారులుగా క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఉండడం అనేది అపరిమైన అపరిమితమైనటువంటి శక్తి మనకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అనే ఒక నమ్మకం మనలో ఉంటే నేను అనుకుంటాను నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఎదిగి మన జీవితాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి జీవితాల్లో మనం ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయి దాంట్లో విపరీతమైనటువంటి కసరత్తు తెలుగులో వేరే పదం లేదు వ్యాయామం అంటారు ఆ వ్యాయామం చేయాల్సి వస్తుంది నేను చెప్పాలి చెప్పాలనుకుంటున్నటువంటి అంశం కానీ తప్పనిసరిగా లూక రెండు చెప్పకుండా ఇది ఇక్కడికి వచ్చిండే వాళ్ళం కాదు సో నేను తప్పనిసరిగా దాన్ని చూడడానికి నేను ప్రయత్నం చేశాను నేను సంవత్సరాలు ఎక్కడ పోయారా అక్కడి నుంచి చూస్తూ వస్తే ఈయన కథ ద్వారా నేను అర్థం చేసుకోగలిగా ఓహో క్రీస్తు కూడా సడంగా రాలేదు ఆయన కూడా ఎంతో కసరత్తు చేయబట్టి చేస్తేనే కానీ ఆయన దేవుని బుడ్డిగా చాటగలిగాడు కదా నేను దేవుని కుమారుడిని అని అది కూడా ఎప్పుడు రాలేదు ఇరవయో ఇరవై ఐదు సంవత్సరాలకు చూపించలా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కనీసం అంటున్నాం కనీసం పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడితే ఆయనకు ఆ మహిమ దేవుని కుమారుడిగా ఆయన గుర్తింపు ఆయనకే వచ్చింది దాని తర్వాతనే బయటకు వచ్చాడు ఆయన మర్చిపోవద్దండి దానికన్నా ముందు ప్రిమేచ్యూర్ గా ముందు రాల ప్రిమేచ్యూర్ అంటే ఇంగ్లీష్ లో తొమ్మిది నెలలు సంపూర్ణంగా బిడ్డ లోపల ఉండకుండానే ముందు వారం నెల రోజులు ముందొస్తే ప్రిమేచ్యూర్ బేబీ అంటాం దేవుడు ముప్పై సంవత్సరాల ముందు రాల అట్లని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు మనం తీసుకుంటామని పద్దెనిమిది సంవత్సరాలు అవుతూనే మనం రెడీ అవుతామని కాదు ఆయన ముందు ఆయన కసరత్తు సంపూర్ణమైనటువంటి కసరత్తు ఆ కసరత్తు కంటిన్యూ చేశాడు ఎన్నో సార్లు కంటిన్యూ చేశాడు ఆయన టెంప్టేషన్స్కి లోన్ అవ్వకుండా లోన్ అవుతున్న ప్రతిసారి తిరిగి ప్రార్థంలో మునిగాడు ఇవన్నీ కూడా మనకు తెలుసు సో నేను నేను అనుకున్న విషయాలు ఇది సో గాడ్ బ్లెస్ యూ